అన్ని రకాల రోగాల నుండి స్వస్థత కొరకు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నేర్పిన దువాలు చదువుతూ ఉండండి అల్లాహుమ్మ ఇన్ని అస్కామ్ ఓ అల్లాహ్ తెల్ల రోగం నుండి పిచ్చితనం నుండి కుష్టు వ్యాధి నుండి ఇతర హీనమైన రోగాల నుండి నేను నీషరణు ఏడుతున్నాను అబు దావుద్ పదిహేను యాభై